అందరికీ ప్రయోజనాలని ఈ ఆరాధనలో కూర వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు మరి ఐసో నామంలో కూడిన మీ అందరికీ సమాధానం కలుగునిగాక మరి ఇది నామే దేవుడు మనల్ని దాచి తన దేవుడు తన కృపలో ఒక సాయంకాలం ఆయన స్థుతించి ఆరాధించినప్పుడు ఇచ్చిన యొక్క బట్టి దేవునికి స్థుతి చెల్లినగాక మరి దేవుని నామానికి మహిమ కలుగునిగాక మరి మనము దేవుని నామంలో ఆరాధన స్టార్ట్ చేద్దాము మరి స్టార్టింగ్ ప్రేర్ చేసేవారు ప్రార్థన చేస్తాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు ఒక తండ్రి కృపా మైడ జీవం గల ఇసు ప్రభ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడైన దేవ నికేస్త తొలి స్తోతాలు అర్పించుకుంటున్నాయినా నా దేవ నా ప్రభ ఈ గడిచిన కాలం అంతా ప్రభ మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవ మహోన్నతుడు దైవా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్నైనా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజీవులకు నిలబెట్టినారు ప్రభావ ఇక సాయంకాల సమయంలో మీ ప్రియులందరితో కలిసినైనా నేను ఆరాధించేలాగినా స్థుతించేలాగనా ఘనపరిచేలాగినా మీ యొక్క ఇచ్చిన కృపక ధన్యతకై నీకు ఎంతో వందాలనైనా గొప్ప దైవా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకొని సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి నీకే చెల్లిస్తున్నాం మీ కృపల్లో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా మీ పాదాల దగ్గర క్వశ్చన్ అయినా మా ప్రాణాత్మ శరీరంలోనైనా సంపూర్ణంగా పరిశుద్ధ పరచండి పవిత్ర పరచండి నాయన మాలో ఇంకేమైనా ఆయాసకరమైన ఉంటే ప్రభావ వాటించి మా పిడదల దేయండి వాటిని ఒప్పుకొని విచ్చిపెట్టాలా ప్రభావ మీకు కనికీరం పొందాలా మీ కృపల మీ తండ్రి యథార్థతో పరిశుద్ధతో నిండు మనిస్తూ నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి నా దేవా మీకు పరిశుధతో మేము మీ సంధికి వస్తున్నగా మమ్మల్ని నైనా మమ్మల్ని స్వీకరించండి ప్రభావ మీకు సంపూర్ణతల మమ్మల్ని గొప్ప దేవా తండ్రి నీకు ఎంతో వన్నా లేసయ నా తండ్రి పాటల ద్వారా మీరు మహింపొందని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని విషయాలు మీరు మాకు ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన ఎక్కడ చూసినా భయంకరంగా ప్రభా అలజటి ప్రభ ఎక్కడ చూసినా అక్రమము ఓ ప్రభ ఎంత భయంకరంగా ఉంది ప్రభా అయినా మీరు సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభావ కాబట్టి నేను ప్రతి దశలో నైనా మేము భయంతోని భక్తితోని మీ ఎందు ప్రభావ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరం చేయాలని మీకు కృపద చేయండి అనేకులు స్వార్థ ప్రకటించాలా అనేకులు శిష్యులుగా మార్చాలా ప్రభా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాల ప్రభావ అయినా అక్క అక్క పిలుపులో మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకే నీకు వందనాలు ప్రభావ నైనా నికేస్త తులి స్తోత్రాలు అర్పించుకుంటున్నాం మీకు మరణ భూస్థాపన పునరుత్వం ద్వారా మమ్మల్ని అందరినీ అబ్రహామ సంతానగా వాగ్దాన వారసులుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు ఎంతో వందాలు ఒకప్పుడు ప్రజగలిని మమ్మల్ని మీ ప్రజగా చేసుకున్నారైనా పరిశుద్ధ జనాంగంగా మీరు మమ్మల్ని మార్చుకునేందుకే నీకు వందాలైనా గొప్ప దేవా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొని చిన్నాం మీ కృపల్లో మూలందరినీ బలపరచండి రానబెడి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ఈ ఆరదనంతట్లనైనా మీరే ఆధిపత్యంచి నడిపించినైనా పరిశుదాత్మ నడిపింపు మాకు అనుగ్రించినైనా పరిశుదాత్మ దేవా మీ సాయం మాకు అనుగ్రించినైనా మీరే మాతో మాట్లాడాలి మీ ఆత్మకార్యం జరిగించమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె పాడతారు ప్రైజ్ లో ప్రైజ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ లాట పాడుతుంది నీలోనే ఆనందం నా దేవా నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నాకు జీవం నిన్న నిరంతరం మారనిదేవా నిన్నా నేడు నిరంతరం మారనిదేవా లోకమంత నేను వెదకినా తులేదయ్య ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈొకమంతా నేను వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నీలోనే ఆనందం నా దేవాణిలోనే నాకు జీవం ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతము కాదనుకున్నాను ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతము కాదనుకున్నాను తప్పిపోయిన కుమారు నేనేనైతే నా కొరకై నిే తండ్రి నాయసు తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిే నా నాయసు ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాధయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా హి ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరి ఏది నన్ను మరువని ప్రేమ నీ దయ నన్ను మార్చుకువని ప్రేమ నీ దయ్య నన్ను మార్చుకున్న ప్రేమ నీ దయశయ్యా ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం మీ సన్ని డిపిదయం నృదయం పొంగినో నిలోనేం నేవా నిల నే నాకు జీవం నిలోనే ఆనందం నేవా నిలోకు జీవం నిన్నా నేడు నిరంతరం మారనిదేవా నిన్నా నేడు నిరంతరం మారనిదేవా ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడానందం మన మధ్యనున్న షాలం సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు షాలం సిస్టర్ ప్రేజ్ లోడ్ నేను వాక్యం షేర్ చేయండి ప్రైజ్ లో ప్రార్థన చేసుకొని మనం వాక్యం స్టార్ట్ చేసుకున్నాము స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృప కలికరంగా దేవా మహోన్నతని ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చూస్తున్నారు ఇచ్చిన సమయం బట్టి లెక్కలు స్థుతిలో స్తో వేసిన ప్రభాతం దినమంటే ప్రభాతం మాకు తోడు అనిపించిన గొప్ప దేవా వందనాలుగు ప్రభాతం వచ్చిన ప్రతి ప్రభాతం బిడ్డను దేవించి ఆశ్రయించింది ప్రభాతం వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభావ వాకింగ్ చదువుతుండగా ప్రభాతను షేర్ చేయబోతుండగా ప్రభాతని మీ యొక్క ఆత్మ జ్ఞానంతో నడిపించంతుంది ఆత్మలందాయించండి మొత్తం జ్ఞానం కొట్టి పారేసి ప్రభా మీ యొక్క జ్ఞానంతో అనిపించి మీరేమండి మాట్లామని ప్రార్థిస్తూ ఏ స్వీకరిస్తున్నాము నా ప్రార్థిస్తున్నాను నాకండి అమ్మాయి ఈరోజు నేను రోమన్స్ పన్నెండో అధ్యాయం చదువుదామని అనుకున్నాను రోమన్స్ ట్వెల్ చెప్తారు కాబట్టి సహోదరులారా పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్థించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమానుకునిచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది అయితే ఈ వాక్యము నేను నేను నేను యాక్చువల్ గా మార్క్స్ వాడతాను చేస్తా ఉంటే మళ్ళీ షాప్ ఇదే చూస్తా ఉన్నాడు అయితే ఈ ఓపెన్ దూసే వాక్యము మాట్లాడుతా ఉన్నాడు రోజు అయితే కాబట్టి సహోదరుల దేవుడు ఇక్కడ ఇక్కడ మనకి పౌలు అంటే ఇక్కడ సంఘానికి రాసింది కదా కాబట్టి ఇది అంటే దేవుని ప్రేరేపించబడి అంటే శుద్ధాత్మ ద్వారా ఇక్కడ రాసింది దేవుడు ఏమైనా మాట్లాడుతున్నా అంటే మనకి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటే ఇప్పుడు మనం మనమందరము మనగా సేవ చేస్తున్నాం సేవ చేస్తాం వాక్యం చెప్తాం అన్నీ చెప్తాం కానీ నువ్వు శరీరధారిగా ఉండి నువ్వు శరీరంగా అంటే శరీరకంలో ఉంటే ఆత్మ సంబంధమే కాకుండా శరీరంగా ఆరోగ్యం చేసినప్పుడు మనము ఏ వాక్యం చెప్పాలా మరి ఎట్లా మాట్లాడాలన్నది అసలు అది అసలు దేవుడికి సంబంధం లేకుండా ఉంటారు అన్నమాట దేవుడు మనకి ఏమంటున్నంటే పరిశుద్ధాత్మను మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మను మనము ఆయన మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం శరీరకంగా అసలు ఉండం ఉండమనమాట అప్పుడు మనం ఏమవుతుందంటే మనము మనకు మనము శరీరాన్ని మనము అర్పించుకుంటాం దేవునికి సమర్పించుకో సమర్పించుకోవడం అంటే ఏ కమ్మలు తీసేయడం కొంతమంది బొట్టలు తీసాము కొంతమంది అట్లా ఉండదు లేక అయితే ఇట్లా మనము చాలా మంది అనుకుంటుంటారు మనము ఇక్కడ మీ శరీర ఆయనకు సమర్పించుకున్నది మరి సేవ చేసినప్పుడు సేవా జీవితంలో మనము ఏ విధంగా మనము శరీరాన్ని దేవునికి కూడా ఆయనకు సమర్పించుకోవాలి కానీ సార్లు చాలా మంది దేవుడు అవన్నీ చూడాడు కదా ఇన్నర్ వే కదా అంటే అపియరెన్స్ అవుటర్ అపియరెన్స్ కన్నా ఇన్నర్ అపియరెన్స్ ప్లస్ ఇంకా అవుటర్ అపియరెన్స్ కూడా మన శరీరం కూడా దేవుడు అంటున్నాడు మన శరీరాన్ని కూడా ఆయనకు సమర్పించుకోనాలని అంటే మనము ఆయనకి ఇష్టంగా ఉండడానికి జీవించాలి మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి క్రియలు కానీ మన చూపు కానీ మనం ఉండే ప్రవర్తన మనం కనిపించే విధానం కూడా ఆ పీస్ఫుల్నెస్ మనలో ఉండాల మీ శరీరములన ఆయనకు సమర్పించుకోను అంటే ఆయనే మనం ఆయనను సమర్పించుకోవాల్సి సజీవంగా ఉండి అన్ని ఆయనకు ఇష్టాను సరిగా ఉంది ప్రతి ఒక్క క్రియలన్నీ వదిలేసినప్పుడు ఏమవుతుంది అప్పుడు మనము మన శరీరాలలో ఆయన సమర్పించుకోవడం జరుగుతుంది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని మతింబాలు కొనచున్నాను ఆయన దేవుని ప్రేమను బట్టి ఇక్కడ రాసినడప్పం పౌల భక్తుడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇట్లా ఉన్నప్పుడు మనము ఆ సేవ మనము రీజనబుల్ గా ఉంటుందన్నమాట ఆ సర్వీస్ అనేది మనము శరీరాన్ని సమర్పించుకోకుండా నార్మల్ గా మనకున్న జ్ఞానం అడవింపబడి మనకు మన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా ఆయనకి ఇష్టమైన ఆయనకు నచ్చి ఏసేటి ఉద్దేశంలో మనం అది పెట్టుకొని నడవాలా కానీ ఒకవేళ మనము ఇతరులను ప్లీజడానికి ఈ లోకంలో ఉన్న వారికి లేక నీకు నువ్వే అతిగా ప్రేమించుకుంటూ నేను ఇట్లా ఉండాలి ఇట్లా కనిపించాలి అంటే నీ నీ ధ్యాసాంత శరీరం పెట్టుకొని ఉన్నప్పుడు నువ్వు నువ్వు ఎక్కడ సమర్పించుకున్నట్లయితే సేవకు దేవు మనం ఎట్లా సమర్పించుకున్నామో మాలమవుతాము దేవుడు మనకి ఈ రోజు నాకైతే ఇదే మాట్లాడుతుంది ఈరోజు బాక్యందరూ మనకి ఏమంటున్నాం పూర్తిగా మనము శరీరములలో ఆయనకు సమర్పించుకోవాలా ఆయన సమర్పించుకోవాలి ఆయన మనం ఆయన మన కోసం శరీరం ఆయన శరీరం కూడా మొత్తము అలగొట్టబడింది మనం కూడా ఆయనకు వస్తున్న నలగొట్టలే ఇచ్చలన్నీ కూడా శరీరకం శరీరకమైన అన్ని అంతది అదంతా సమర్పించుకోవాలి దేవుడ దేవు నేను ఇవన్నీ నేను మీ పోటీ సమర్పించుకుంటున్నాను నేను మీకు మీకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నా అప్పుడు నువ్వు ఆత్మ సంబంధిమై ఉండగలుగుతావు అప్పుడే నువ్వు మనం దేవుని సమ దేవునికి మన శరీరం అని సమర్పించుకోవాలి ఇప్పుడు హృదయాన్ని సమర్పించుకోవడం ఈజీయే హృదయాన్ని సమర్పించుకోవడం అయితే చాలా ఈజీయే ఎందుకంటే అది ప్రార్థన చేస్తారు కానీ శరీరం అంటే అంటే శరీరక్రియలు చేసుకుంటూ హృదయాన్ని మనం ప్రార్థన చేస్తున్నాము వాకిని చెప్తున్నాము అన్నీ ఉంటే అది కాదు దేవుడు ఏం మాట్లాడుతున్నంటే ఫస్ట్ శరీరాన్ని ఉపజ ఫస్ట్ శరీరాన్ని కూడా మనం మనం ఫస్ట్ శరీరాన్ని మన అదుపులో ఉంచడం మనము అలిసిపోయడం కదా అని అదే ఇప్పుడు వాక్యం మనసు మాట్లా మన మన మనసు వాక్యం అది ఒక ప్రార్థన చేసుకో అంట మన శరీరం పడుకో పడుకో అంటుంది అప్పుడు నువ్వు సమర్పించుకున్నట్టు దేవునికి అంటే నువ్వు శరీర మాట వింటున్నట్టు ఆ హృదయ అంటే శరీరం సమర్పించుకోకపోతే నువ్వు శరీర అంటే దేవుని దగ్గర నువ్వు పెట్టుకోకపోతే అంటే సమర్పించుకోకపోతే శరీరాన్ని అప్పుడు నువ్వు నీ శరీరం చెప్పినట్టే ఏంటో నీ శరీరం ఒకవేళ ఆ ఏ విధంగా ఇట్లా తప్పులు చేయడం అని చేయమని చెప్పి అంటే ఫస్ట్ శరీరాన ఒప్పు చెప్పుకోవాలని దేవో మాట్లాడుతుంది మనతో వచనంలో చూసుకుంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమీదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మారి నూతన మగున మగుంట వలన రూపాంతరము పొందుడి ఇప్పుడు దేవుడు చక్కగా మాట్లాడుతున్నా మనకి చెప్తున్నా మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదలను అనుసరిస్తే కనుక మనము శరీరంలోనే ఉన్నట్టు శరీరాన్ని దేవుని సమర్పించుకోలేదు మొత్తం శరీర క్రియలు చేస్తాము శరీర శరీరానికి సంబంధించినవి చేస్తాం రాధం చేయడం ఉదయం చెప్పినా నీకు ఆకలైతుంది ఆకలైతున్న శరీరం చెప్పినా అనుకున్న శరీరం వైపే హృదయము వాక్యం రాదంజీ అంటే అంటే ఇవన్నీ కొంచెం ఎగ్జాంపుల్ అంటే మనం తెలుసుకోవాల్సింది ఎట్లా ఉన్నాం శరీరంగా ఉన్నామా ఆత్మీయంగా ఉన్నామా అని అన్నీ దేవుడు మాట్లాడుతుంది అయితే మనం ఈ లోక మర్యాదను అనుసరించక ఎంత మనము అంటే ఎన్నోసార్లు మాట్లాడింది లోక మర్యాదలు ఒకసారి అయినా కూడా ఈ వాక్యం కూడా షేర్ చేసింది లోక మర్యాదలు అంటే లోకం మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఒక దగ్గర బ్రదర్ అయ్యి వాళ్ళు వేరే ఫిలిమ్ కోసం మాట్లాడి మూవీస్ కోసం మాట్లాడుతుంట సాంగ్స్ సినిమా సాంగ్స్ కోసం మాట్లాడు అందులో వెళ్ళి నువ్వు కూడా పా నువ్వు పాలి అంటే నువ్వు మర్యా లోక మర్యాదనే అదే లోకం మరి కానీ నువ్వు దేవుని కోసం అది కూడా వదులుకోవాలన్నమాట వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి దేవుణ్ణి దూరం పెట్టేసి వాళ్ళ కోసం చేస్తే ఇది శరీరంగా ఉన్నట్లే అయితే మీరు లోక మర్యాదను అనుసరింపకూడదు వాళ్ళు చేస్తున్నారు కానీ మనం చేయడం వాళ్ళ ఆచారాలు చేస్తున్నారు కానీ వాళ్ళు అదొక మర్యాదగా భావిస్తారు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ శరీరంగా ఉన్న వాళ్ళందరూ చాలా మంది క్రైస్తలం నేను చూస్తుంటాను ఇక్కడ ఇప్పుడు టీచర్ కూడా ఉంటది నేను చూసిన అని అంటే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినాయనుకో మా స్కూల్ లా వాక్యం చదువుతా ఉంటే వాళ్ళు చేసే ఫెస్టివల్స్ లో కూడా పాటు పార్టిసిపేట్ చేస్తా ఉంటదనమాట వాళ్ళు పోటీ పెట్టు అని ఎన్నో పోటీ పెట్టుకుంటారు అందులో ఏముండదు దేవుడేమనుకోడు అట్లాంటిది మళ్ళీ వాళ్ళ ప్రసాదాన్ని తింటది అంటే నేను తక్కువగా చంపట్లేదు బట్ కొంతమందికి వస్తే కళ్ళు చూస్తున్నాను కాబట్టి ఆ విషయం చెప్తున్నాను అట్లా జరిగిందనమాట అంటే తను శరీరాన్ని సమర్పించుకోలేదు దేవునికి కూడా ఇంకోటి ఏంటంటే ఏ రకంగా వాళ్ళ మర్యాదలను వాళ్ళ మర్యాదలను దాంట్లో కలిసిపోయి మనం కూడా అంటే అట్లా ఉండకూడదనే దేవుడు మనతో మాట్లాడతాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరించేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉత్తమం ఉత్తమమును అనుకూలమును సంపూర్ణనై ఉన్నది దేవు చిత్త మీద ఫస్ట్ మనం మన సొంత జ్ఞానంతం కాకుండా దేవు చిత్త మీద ఫస్ట్ చాలా పర్సనల్ లైఫ్ లో కూడా నేనైతే అనుకుంటానమాట ఒకసారి అసలు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి కొన్ని కొన్ని బట్టి నన్ను ఈ రూట్ లో పోతే బాగుంటుంది ఈ సిచ్యువేషన్ లో పోతే బాగుంటుంది ఈ వర్క్ చేస్తే బాగుంటుంది అట్లా కానీ అసలు దేవుని చిత్తం ఏముందో అన్నది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనము కరెక్ట్ గా అప్పుడు ఏమైతే దేవుడు దేవుని మైమపరచడం వల్ల మయమపరచ వాళ్ళ ప్లస్ ఇంకా దేవుని రామానికి మైమగలుగుతుంది ఇప్పుడు మనకి దేవుడు దేవుని పర్పస్ ఏంటి మన జీవితంలో అన్నది తెలుసు అనమాట అంటే చిత్తం పరీక్షించాల మనం ఆ చిత్తం తెలుసుకోవాలి తెలుసుకోవడానికి ప్రయాసపడాల చిత్త మీద మనం అనుకుంది అనుకుంటాం చాలా సార్లు చాలా చాలా చాలా చాలా సార్లు కూడా ఇంకోసారి వాక్య విషయంలో కూడా ఇది చెప్పాలనుకుంటే ఇది నాకు ఈజీగా ఉంది ఇది చెప్తాం అనుకుంటాం కానీ అట్లా మనము ఆయన ఏది అది మాట్లాడగలుగుతాం ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఈజీ ఉన్నాయి తీసుకొని చెప్పినా ఉంటే చెప్తాం అట్లా నార్మల్ గా అట్లయితే అది నార్మల్ మూ కానీ అస్సలు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏది మాట్లాడుకుంటున్నా అన్నది నువ్వు మనమందరము ఎవరైనా సరే ఒక్కొక్కసారి మనము తప్పిపోతా ఉంటాం అనమాట అందుకే దేవుడు నువ్వు ఇంకొకటి మనకి మనం శరీరం అన్న శరీరం ఆయన సమర్పించుకోవాలి ప్లస్ ఇంకా మనము లోక మర్యాదలను వదులుకోవాలి ఆయన కోసం మనం వదులుకోవాలి అప్పుడే శరీరకంగా శరీరదారి నువ్వు శరీరకంగా ఉన్న నువ్వు ఆత్మ సంబంధిమే ఉంటావు అనమాట తను దేవుడు ఇంకా మాట్లాడు మూడో ట్వెల్త్ చాప్టర్ థర్డ్ వస్ లో తను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్న దేవుని దేవుడు ఒక్కొక్క ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ తను శ్వాస బుద్ధి గల వాడబుటకై రీతిగా తను ఎంచుకున్న నాకు అనుగ్రహింపబడిన కృపణం బట్టి మీలోనున్న ప్రతి ప్రతివానితోనే చెప్పుతున్నాను ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నా మనం మన ఓన్కి ఓన్లు చూసింది కన్నా దేవుడి చిందాన్ని ఇంకా ఆయన విశ్వాసం దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసం మన విశ్వాసము అందరికీ చెంది విశ్వాస రీతి ఇంకోటి ఏంటంటే ప్రార్థన మనము మన విశ్వాసం ద్వారానే ఆయనకి దగ్గర విశ్వాసం మూలంగానే అనే బిడ్డల మనవాడు ఇప్పుడు ఎంత ఎంతో మంది ఉంది మన దేవుణ్ణి విశ్వసించి మనము ఏసం విశ్వసించి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాము ఆయన విశ్వాసం ద్వారానే మనము పశుద్ధాతం పొందుకున్నాం ఆ విశ్వాసం ద్వారానే మనము దేవుడు బిడ్డలమని అనబడుతున్నాం ఆయనకు ఇప్పుడు అబ్రహం విశ్వాసంలో ఇట్లా ఆయన ఆ విశ్వాసం ద్వారానే కదా ఆయనకు ఒక ఫ్రెండ్ లాగా అయితే ఇది కూడా దేవుడు మనకి ఇచ్చిన దేవుడు విశ్వాసం ఇచ్చిన ఒక్కొక్కరికి ఒక అంటే మనము ఏ విధంగా విశ్వసిస్తున్నాం మనం ఎంత విశ్వాసం ఉంటుందో అన్నది దాన్ని దేవుడు ఒక్కొక్కరికి విభజించి విశ్వాస పరిణామం పరిమాణ ప్రకారము దేవుడే మాట మనకి మనము స్వస్థ బుద్ధి గల స్వస్థ బుద్ధి మనకి ఇచ్చింది ఎక్కడ ఎట్లా ఉండాలన్న విషయం తగిన రీతిగా తను ఎంచుకున్న వలనని దేవుడు చెప్తున్నాడు మనము మన విశ్వాసం చెప్తున్నాం తగిన రీతిగా మనం ఉండాలని ఇంకోటి ఇక్కడ ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండు ఈ అవయవములన్నిటికీ లన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదు అట్లాగే ఇప్పుడు డివ్ మనకు అనుకోండి అన్ని అంటే ఇది మనకి చెప్తుంది మాట్లాడటం మన శరీరంలో ఎన్ని భాగాలు అవుతా బ్రెయిన్ చేసే పని బ్రెయినే చేస్తుంది హార్ట్ చేసే పని హార్ట్ ఏ చేస్తుంది కానీ బ్రెయిన్ చేసే పని హార్ట్ చేస్తుందా హార్డ్ చేసే పని బ్రెయిన్ చేస్తుందా అట్లు ఉండదు బ్లడ్ పంపింగ్ చేస్తుంది హార్ట్ ఉన్నది బ్రెయిన్ ఏమో థింకింగ్ ఇస్తా ఉంటుంది మన హ్యాండ్స్ ఏమో వర్క్ చేస్తూ ఉంటాయి బ్రెయిన్ ఇచ్చేది సిగ్నల్స్ బట్టి అవి చేస్తా ఉంటాయి కిడ్నీస్ పని కిడ్నీసే చేస్తాం అట్లా ఇక్కడ దేవుడు యువత పరిణామాలని బట్టి వాళ్ళకి అంత విశ్వాసం ద్వారా అంత ఎంతైతే విశ్వాసం ఉందో అంత విధంగా జరిపిస్తా ఉంటాడు దేవుడు అయితే వాళ్ళు తగిన దీప్ వాళ్ళకి వర్క్ ఇచ్చేసింది అట్లాగే అదే విధంగా దేవుడు ఇదే అంటున్నాడ ఈ శరీరాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని దేవుడు మళ్ళీ మనం అందరం సేవకులు దేవుడిని నమ్ముకుని మన శరీరం శరీరం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని బిడ్డలను అందించుకున్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి దేవుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనతో మాట్లాడుతూ మనం ఇట్లా ఉన్నది అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరి ఒకరిని కొర ఒకరి కొరకు సారీ ఒకరి ఒకరికొకరము ఆయన అవయమూలము మూలమై ఉన్నాము మనం ఇప్పుడు అందరము ప్రతి మన విశ్వాసం అందరం ఒకటి మన విశ్వాస రీతిగానే దేవుడు మనల్ని పెడతాడు అందుకే మనం అందరము దేవుని సేవకులము దేవులంకి మిగతా అందరం కూడా మనము ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళకున్న భక్తిని బట్టి వాళ్ళని వాళ్ళని పెట్టి వాళ్ళని మనం అందరం ఒకటే ఆత్మ ఒకటే ఆత్మ మళ్ళీ మనం ఒకటే ఆత్మ నడిపింపుతోని ఒక్కొక్కరు ఎవరు ఏ వరకు తువార్త చెప్పాలి మనం ఆ విధంగా మనం నడిపిస్తా దేవుడు మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము అందుకని ఇప్పుడు మనం అంత అనుకుంటాం నేను కూడా దేవుని నమ్ముకున్నా వరం లేదు ఒక్క వేరే బ్రదర్ కు ఉంది సిస్టర్ కు ఉంది చూడండి మళ్ళీ ఈ సిస్టర్ ఇంత మంచి వాక్యం అంటే చేరు వాక్యం ఉదయం దేవుడు మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇంకో సిస్టర్ వేరేగా అట్లా మనము చూడండి అందరం ఒకటే విశ్వాసం మనకి ఒక్కరిని ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దాంట్లో ప్రత్యేకంగా పెట్టింది దేవుడు మనకి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అనేక అంటే ఆయన ప్ర ఆయన చిత్త ప్రకారం ఆయనకు కావ వరకు ఇక్కడ జరిగి ఆయన ఆ పర్పస్ కోసం మనం ఆయన జరుగుతూ ఉంటాం ఆయన చిత్త ప్రకారం జరగడానికి మనం ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని మన మనల్ని నడిపిస్తూ ఉంటారనమాట మనం ఎంతమంది ఎంతమంది ఉన్నాం కదా కానీ మనం అందరూ విశ్వస్తం ఒకటే మనము ఏసీ క్రీస్ ఒక్క శరీరముగా ఉన్నాము ఆయనలో ఒకరికొకరు ప్రత్యేకంగా అవయమూలమై ఉన్నాం అనమాట అందరం ఒక్కొక్కటి ఆయనకు ప్రతిదీ మనం ఆయన చాలా ప్రశ్నగా ఉన్న మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్ వేరు కృపాభరణం కలిగిన వారమే ఉన్నాము ఇప్పుడు మనకి మనం ఇంత ముందు కూడా వాక్యం మనకి ఎవరకి ఎవరికి ఏ విధంగా ఉన్న కృపావరణలు ఉన్నాయి వాళ్ళు మనకి ఏ విధంగా ఇచ్చినో దాన్ని బాధ అసలు చాలా మందికి సువార్త చెప్పడానికి ఏదో ఒక వర్వం అది యూటిలైజ్ చేసుకోకుండా చాలా మంది ఏం చేశారు అంటే వాళ్ళ ఓన్ థింకింగ్ తోని వేరే మార్గాల్లో పోతా ఉంటాం పోతా ఉంటారు వాళ్ళంతా చాలా మంది ఒక్కొక్కరు ఈరోజు మనకు కూడా మన వాళ్ళల్లో కూడా మనకు ఉంది కదా చేసుకోకుండా అట్లనే ఉన్నామేమో ఇప్పుడు అందుకే మనతో మాట్లాడుతున్నాం నీకు ఇతరుల కోసం ప్రార్థన చేసి ఇప్పుడు చాలా నీకు అట్లా దేవుడు చెప్పడానికి ఇతరుల స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి ప్రవచించే వరమైతే ఇవన్నీ ఇచ్చింది దేవుడు ఒక్కొక్కరికి ఒక మళ్ళీ మనం సేవకు మళ్ళీ మనందరికి మనకి ఇవ్వలేదు మళ్ళీ ఇచ్చింది దేవుడి కానీ అన్ని ప్రార్థన చేస్తాం ఏ వరం ముందో తెలియదు ఏ ముందు తెలియదు గ్రహించము ఆ చిత్తమైనగా అనమాట అట్లనే ఉండిపోతాము మళ్ళీ ఏముందో ఏమో ఏముందో ఏముందో అనేసి అవిశ్వాసం లాగే ఉండిపోతాం విశ్వాసం ఉంది మన దేవుడిని అడిగితే దేవుడు అది మెయిన్ గా అదే ఇంపార్టెంట్ ఉంది దేవుడు విధంగా ఆడుకుంటున్నావు నాకు దేవుడు చిత్తమైంది అని మనం తెలుసుకుంటేనే కానీ నువ్వు అది గ్రహించడాని ప్రకారం పోలేవన్నమాట మనం వరమైనా సరే వెంకబడతా ఉంటాం అప్పుడు దేవుడు దేవుని ప్రణాళిక చెప్పు నడవకుండా దేవుడు పిత ప్రకారం నడవకుండా మన విశ్వాసమే ఉండి మన ఆయనకు ఆయన ఆత్మ మనలో ఉండి కూడా మనం వ్యక్తులనే అట్లనే ఉంటే ఎట్లా అది వేస్టేజ్ పోతుంది అయితే ఈ సెవెంత్ వ్యవస్థ చూసుకుంటే ప్రవచన పరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించ ప్రవచితము ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించు వాడైతే హెచ్చరి హెచ్చరించే వాడైతే హెచ్చరించడంలోను ఇవన్నీ చూడు ఒక్కొక్కటి దేవుడు మనకి ఏ విధమైన ఏ విధమైన మనకి గొప్పవర్ణములు ఇచ్చిన దేవుడు ఇవన్నీ గృపవర్ణములు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్న దేవుడు మనకి కొన్ని మంది వరం మీద విశ్వాసం పని అందులో చెప్పిన ప్రవచించ ప్రవచిస్తారు వాళ్ళు ప్రవచనం కూడా దేవుడు మాట్లాడే రీతి దేవుడు ఎట్లా మాట్లాడాలనుకుంటూ వరం ద్వారా మాట్లాడుతు అలాంటి గొప్ప ఇంకొకరణం దేవుడు ఇస్తాడు కొంతమందికి కొంతమంది బోధించేవారు బోధించడం ప్రాఫిట్స్ ప్రవర్తిస్తా ప్రవశించేటప్పుడులో ఇప్పుడు కూడా ప్రవర్తించేవారం చాలా మంది భక్తులకి దేవుడు ఇస్తా ఉన్నాడు అని పరిశుద్ధార్థం చెప్పు కొంతమంది దేవుడు కొంతమంది మనకి మన సేవకులు కొంతమంది హెచ్చరిస్తా ఉంటారు కొన్ని కొన్ని పని పని పని కలిగి ఉందము మంచి మంచి పెట్టు సారీ మంచి పెట్టువాడు సిద్ధ మనసుతోనూ పాయ విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను ఇవన్నీ మన కృపవన ఇచ్చి కృపవల ప్రేమను మళ్ళీ మనము అవన్నీ యూజ్ చేసుకొని దేవుని చిత్ర నడిచినప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది అదే దేవుడు ఆ పర్పస్ కోసం మనం పుట్టించు అయితే మీ ప్రేమ నిష్కపటమైనది అయితే ఈ నిష్కపటమైనదే రెండవలను చెడ్డదాని ప్రసించుకొని మంచిదానికి హత్తుకొని యుండు యుండు ఇప్పుడు ఇది ఇంకా ఇంపార్టెంట్ మంచిది ఈ ప్రేమ విషయంలోకి నిష్కపోటమే ఉండాలి కొంతమంది ఎంత యాక్టింగ్ ప్రేమ చేస్తూ ఉంటారు కదా లోకంలో చూస్తూ ఉంటాం మనమేమో మోసపోతా ఉంటాము నిజంగా అన్నది చెప్పింది కదా మోసపో మనమని చూసుకోవాలి ప్రతి విషయంలో మనం అట్లా మాత్రము మళ్ళీ మన జాబ్ వెళ్ళినప్పుడు కాని ఇతరులతో మాట్లాడినప్పుడు మనం మోసపోతా ఉంటాం అన్నీ నమ్మేసి దేవుడు అదంటే మీ ప్రేమ నిష్కపోవడం అనేదే నిష్కపోవడం అనేది మనం ఎట్లా ఉండాలి స్వచ్ఛమైన ప్రేమ దేవుడు ఎలా చే ఆ విధంగా ఉండాలి చెడ్డదాన్ని నశించుకోనాలన్నమాట ప్రేమ నిష్కపోటమే కొంతమంది అంత యాక్టింగ్ ప్రేమ చేశారు కొంతమంది స్నేహితులు మనకి మంచి చేసిన అంటే చేసిన మన చెడ్డ చేస్తా ఉంటాం మోసపోతా ఉంటాము అంటే నిష్కపోవడమే ప్రేమ అంటే అదే మోసగిచ్చు అట్లా అంటూ ప్రేమ అనమాట అంటే They don't have real love, like Jesus has given us. But they will show just you know, improvise acting and matter. They'll pretend. Manam abitha unnath then, Udha pura, Udha pura, Udha pura, Dhev, Udha pura, Udha pura. Manam etru nalinka, Chedda dan an an, Asaingchukal. Alga niya Asaingchukal. Kedda dan an an, Asaingchukal. Kedda. Asaingchukal. Adana Asaingchukal. Kedda dan an. Anamu. Iiinkka. Chedda dan an. Asaingchukal. Dura muna. అబజలు మాట్లాడము అది అది తప్పి అది పెద్దదే దాన్ని ఆసించుకోవాలి మనం కానీ మనం ఏం చేస్తాము మాటి మాటి కొన్ని కొంచెం వాటినే యూజ్ చేస్తా ఉంటాం యూజ్ చేసి దేవుని మా దేవు మనం అంటే దేవుని చూసి మనము నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి అదే సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అను అనురాగము గల వారే ఘనత విషయములో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకోండి ఇప్పుడు చూడండి మనము అంటే సహోదర ప్రేమ ఉంటే కనుక ఒకరికొకరు మనము అనురాగము అనురాగము గల వారమే అంటే ప్రేమగా అనురాగ ప్రేమగా లేదు ఘనత ఒకరినొకరు మనము వాళ్ళ వాళ్ళని ఎట్లా అంటే పా చేయకుండా ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి ఒకరినొకరు మనం మనకన్నా గొప్పగా అనుకోవాలి కొంతమంది నేను నాకు నేను గొప్ప అని అనుకుంటా ఉంటారు కానీ మనము మన మన మన సహోదరుల విషయంలో అయినా కూడా మన ఇతరుల సహోదరు మనం మనమే కదా ఇప్పుడు అందరం మనం సేవకులం అందరూ మన సహోదరులం సహోదరి సహోదరులు మనం సిస్టర్స్ ఉన్నాం మళ్ళీ మనం ఎట్లా ఉంటాము ఒకరికొకరి విషయంలో ఒకరు గొప్ప చెప్పుకునే విధంగా ఉండాలి వాళ్ళని ఒకరొకరు డిసప్పాయింట్ చేసుకోకూడదు బీ కైండ్లీ ఎఫెక్ట్ వాన్ టు అనదర్ విత్ Brotherly love and honor referring to one another. If you have talked to this guy, he should go back to one another. If there are just kind-to churches, we can also walk through H미 Poratipas. That's the nerve. Without this power, we're throne in a family. We surrender from one another. అయితే మనము ఆసక్తి విషయం ఎట్లుందంటే మా అందరం చాలా మంది ఆ అట్లా ఉంటు కదా మాన్యం అంత నాలెడ్జ్ ఉంటారు కానీ మనం ఎట్లా కాక ఆత్మయందు తీవ్రత గలవారమే ప్రభును సేవించాలన్నమాట అంత మాన్యంగా ఉండకుండా ఒక సోమర్ లాగా ఉండకుండా ఆత్మ విషయంలో చాలా ఇట్లా క్విక్ అంత నిరీక్షణ గలవారే శ్రమయందు ఓర్పు గలవాలి రాధను ఎందు పట్టుదల కలిగి ఉండు ఇవన్నీ మనకి దేవుడు చెప్తా ఉన్నాడు ఏ మనము మనం ఎప్పుడైనా ఆసక్తి ఆత్మ విషయాల్లో ఆసక్తి కలగాలనమాట కానీ ఈ ఆసక్తే ఉండకుండా శరీరంలో ఉన్న వాటిని ఆసక్తి కలిగి అబ్బా ఎంత నిద్ర ఎంత రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు నా పనులు అంటే పనులు చేసుకోవాలి చేసుకో చేయాలని లేదు అక్కడ పనులు చేసుకోకుండా ఉండాలన్నమాట లేదు చేసుకోవాలా కానీ ఆత్మ విషయంలో ఎక్కువ ఉండాలి దాన్ని పట్టుకుంటే దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం ఎంత ప్రార్థిస్తున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు మన ప్రజెంట్ డేస్ లో అయితే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎట్లాలంటే మా అందరు చాలా మంది ఎగర్ వహిస్తుంది దాన్ని కేర్ చేయకుండా ఉంటారు కానీ మనం దాన్ని కూడా చాలా జాగ్రత్త పడాలి ఆత్మ విషయంలో ఆత్మక్రియలు జరిగించడానికి దేవుని క్రియలు జరిగించడానికి ఎందుకంటే ఫస్ట్ అది ఆయన ఆయన చిత్తం నెరవేరాలి ఆయన ప్రతి ఒక్కరికి వాక్యం అందించబడాలి మళ్ళీ మనం వాక్యం చెప్తున్నామా ఏ విధంగా చెప్తున్నాం అసలు ఏం చేస్తున్నాం ఆత్మలో మొత్తం తెలుసుకుంటే నేను ఎప్పడానికి దేవుని దేవుడు ఆత్మ ఆత వాక్యం చదువుతూ ఎక్కువ జాతి నువ్వు టీవన్స్ వాటర్ క్విక్ గా అప్పుడు అందరూ అందరూ వినడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ నిరీక్షణ కలిగి నిరీక్షణ లేకుండా మనం ఏమి నిరీక్షణ భారై సంతోషించవచ్చు మనం నిరీక్షణ కలిగి సంతోషించుకుంటు కష్టాలు వస్తున్నాయి కదా కొంచెం అట్లా జరిగిందా ఇట్లా జరిగింది కదా అని చెప్పి పేషెంట్ గా ఉండకుండా మనము పేషెంట్ గా ఉండమని చెప్తుంది మనకి హోప్ ఇన్ హోప్ల నిరీక్షణ గెలవ గలవ గెలవాలి సంతోషించాలన్నమాట ఎప్పుడు అంటే జాయిసింగ్ ఇన్ హోప్ హోప్ ఉంది మనకి మనందరికీ దేవునిలో ఉంది మళ్ళీ ఇంకా పేషెంట్ ఉంది హోప్ ఉంది పేషెంట్ కొంతమందికి పేషెంట్స్ ఉంటే హోప్స్ ఉన్నట్లు మనము ఉన్నాం కూడా మీరు మనము విశ్వ దేవుడిని విశ్వసించి ఆయన సేవ వేసుకోవడం మనం మనమైతే ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి మాట దేవుడు మాట్లాడుతున్నారు కానీ ఇది మనకి చేయడం కొంచెం కష్టమే ఉంటది కానీ నిజం చెప్పాలంటే మనము దేవుని సమర్పించుకున్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ పెట్టినప్పుడు మనకి సాధ్యం దేవుడే ఇస్తా శక్తి మనకు క్రమలు వచ్చినాయి కదా అన్నీ నిజంగా దేవు కొన్ని కొన్నిసార్లు ఇంతెంత వాక్యం ఎక్కువ చదువుతుంటే మనకు ముందే శ్రమలు సైతం పెడతా ఉంటాయి లేదంటే ఇవాళ వాళ్ళకి విడిపో ఉండద్దని శరీరకరం దాంట్లో వాడిపోవాలి నిద్ర పోవాలి దీనికి ఏదేం అట్లా ఉంటా ఉంటే శ్రమ మనం చాలా ఊపు ఓపగలిగి ఉండాలన్నమాట ప్రాధాన్యంతో పట్టుదల కలిగి ఉండాలి నిజంగా చెప్పాలంటే నేను ఎప్పి నేను కూడా ఆ నేను ఇంతగానో అసలు చేయలేదు నేను ఒకసారి ఏమనుకుంటా ప్రభావం లేదు నాకంత భారం రావట్లేదు అంత మనసు రావట్లేదు ఒక్కోసారి నిజంగా ఇప్పుడు శుభకృతులు ఒక్కసారి పడుకుంటా ఉంటాం ప్రార్థన ఏంటి పట్టుదలలో ఉండకుండా మనం ఒకసారి అంటే విశ్వాసం కూడా మనం విశ్వాసం కూడా మనకు ఉంటుంది దానికోసం మనం ప్రా మనకు నిజంగా పట్టుదల ఉంటే నువ్వు ప్రార్థనలో అది మళ్ళీ ప్రార్థిస్తా మనకి తెలుసు దేవుడు విన్నాడు మన వాక్యం మనకి ఇస్తే దేవుడు మళ్ళీ మనము వదిలేస్తాం ఉండకుండా మళ్ళీ చేయాలి అంటే పట్టుదలతో మనం చేస్తున్నాం చేయాలన్నమాట బిలీవ్ చేస్తాము ట్రస్ట్ కూడా చేస్తాం That will bring the holidays in your life too... You believe that God will give you... Trust that God is... given and give, will give you. But, you should also have it, it, uh, determination towards that present. This is, things that trust God is true... To service for your experience why... it is Кол度 and that statement if. Therefore we see where God hits you... because not every day we dont have you... పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆత్మధ్యము ఇచ్చుచుం ఇచ్చుచుండు మనకి అంటుంది మనం ఒకరినొక ఎట్లుండాలంటే మనము శ్రద్ధగా అలిగి ఒకరినొకరు మనము మన జరిగినప్పుడు ఒకరినొకరు కన్సర్న్ మనం కన్సర్న్ ఫీల్ అవుతాము ఒకరినొకరు జరిగినప్పుడు వాళ్ళ ఆదరణ వాళ్ళకి యూనో వాళ్ళకి మనము ఒక హాస్పిటల్గా ఉన్నది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళతో మాట్లాడి పరిస్థితుల అవసరంలో పాలు పొందేస్తున్నాం అనమాట ఇప్పుడు కూడా మనం మనం అనుకుంటాం కదా ఈ సేవ ఇప్పుడు మనం మనం అన్నీ ఒకటి ఒకటి దేవుని నమ్ముకుంది కదా అనేసి మనం మళ్ళీ ఆమె చేసుకుంటుంది కదా ఆమె దానికి అట్లా లేదు ఇక్కడ దేవుడు అదే మనం అందరం ఒక్కొక్కరు మనం మనమందరం ఒక్కటే చర్య ఒక్కటే చర్య బాగా దేవుడి చదివ ఇప్పుడు చెప్తున్నా మీ అందరం ఒక్కొక్క అవగాహన ఒక్కొక్కరికి ఒక్క ఒక్క ఒక్కొక్క అవగాహన అయితే మళ్ళీ మనకి అవసరం పడుతుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ కృపావరణం కృపావరం ఉందనుకో మళ్ళీ ఒక సిస్టర్ బాడినప్పుడు ఏం ప్రార్థన చేయాలి కదా మన సిస్టర్ ప్రవచిస్తుంది ఆ పట్ల మీ పట్ల దేవుడు వచ్చినప్పుడు దేవుడు దేవుడు మాట్లాడినప్పుడు తను ప్రవచిస్తుంది ఏం అంటే షేరింగ్ కూడా మనకు ఉండాలన్నమాట ఇది దేవుడు మాట్లాడుతుంది మనం సేవకులమే మనం మనం మనమందరం దేవున ప్రభు మేమందరం మిమ్మల్ని వారికి దీవించుడి దీవించుడి కానీ చెప్పించవు మిమ్మల్ని చూడండి ఇప్పుడు దేవుడు ఎంత మంచి చెప్తున్నారు మిమ్మల్ని హింసించు హింసించు నిను హింసించు వారిని దీవించుడు ఇప్పుడు ఎవరన్నా మనని హింసిస్తే మనం దీవిస్తామా అసలు దీవించు దేవుడి రోజు మనతో అది దేవుడు హింసించడు మళ్ళీ హింస చేస్తా ఉన్నప్పుడు మనం దీవిస్తాం అలా దేవుని నీ అని అంటామా కానీ దేవుడు దీవించుడి కానీ చెప్పిపోవద్దు చెప్పిస్తాం కొంతమంది చెప్పిస్తూనే ఉంటారండి ఎందుకంటే ఒకవేళ ఏ ఏ మనిషికైనా సరే మన దాంట్లో ఇంకా సేవలు ఇంకా జాగ్రత్తలు చెప్పు మనం ఎట్లా ఉండాలంటే ఆ కోపం ఆత్మ మనలో ఉండొద్ది అనమాట కొద్దిగా ఆత్మ మనం తెలుసుకున్నాము అయితే ఆత్మలో ఉన్నప్పుడు క్విక్ గా మనం ఏం చేస్తాం అంటే వేళ్ళలో అబ్బాయి ఇట్లా చేసిన కదా అట్లనే కానీ అని అట్లా మనము చెప్పిస్తూ ఉంటారు కానీ మనము అట్లా అనకూడదు అని దేవుడు మాట్లాడుతుంటారు దేవుడు వాళ్ళని దీవించలేమంటారు వాళ్ళెంత హింస అంటే హింస అంటే తెలుసు మాటి మాటికి మనం నొప్పించడం అట్లా హింస వాళ్ళని కూడా మనం జీవించి దేవుడు మాట్లాడుతూ ఉండడం కానీ మనం చాలా శరీరకంగా ఉంటే మాత్రం నువ్వు చేయలేవు పని దీవించలేవు ఆత్మీయంగా ఉండి శరీరాన్ని నువ్వు దేవుని చెప్పుకున్నప్పుడు అప్పుడు జరుగుతా అన్నమాట జీవించగలుగుతావు అప్పుడు మనకి ఏం బాధ అనిపించదు ఇంకా ఎందుకంటే మనకు అట్లా ఇంకా అనిపిల్ బి హ్యాపీ ఇన్ ద లాడ్ దేవులో మనం సంతోషంగా ఉంటాం కాబట్టి మనకి ఇట్లాంటి శరీరం చేసే మన హాని మనకి ఏ మాత్రం కూడా ఇట్లాంటి విషయాలు ఏం ధరలో అన్నట్టు ఏది కూడా మనం ఫీల్ అవ్వలేదు అందుకే దేవుడు ఫస్ట్ ఫస్ట్ మనకి అదే మాట్లాడుతాం ఫస్ట్ మనం శరీరకంగా ఉండకుండా దేవుని సమర్పించుకుంటే నువ్వు తగ్గించుకోగలతో నువ్వు దేవుని క్రియలు దేవుడు చెప్పి మాటలు దాని ప్రక్క నడవగలుగుతాం దేవుడు అదే మాట్లాడుతున్నాం అంటాం రోజు ఇంకోటి ఏమన్నా సంతోషించు వాళ్ళతో సంతోషించ సంతోషించుడి ఇప్పుడు సంతోషంగా ఉంటే సంతోషించాల వాళ్ళతో మనకు బాధ ఉన్నా కూడా అయితే కొన్ని కొన్నిసార్లు నాకు ప్రాబ్లం ఉంది కానీ ఏదో కానీ దేవుడు స్పష్టంగా చెప్పు ఈరోజు నువ్వు ఇందులో సంతోషించు వాళ్ళతో సంతోషించుడి మనం పోయి వాళ్ళకు వాళ్ళ సంతోషంలో పోయి ఈ ప్రాబ్లం చెప్పుకుంటే ఏడ్చుకుంటే వాళ్ళని ఏర్పించేడ్పించడం కాదు మనము వాళ్ళ సంతోషాలను సంతోషించాలా హృదయపూర్వకంగా సంతోషించాలా దేవుడి భయమగలగాలని మనకి అంటే ఆల్ గ్లోరీ టు గాడ్ అనమాట ఆ విషయం మనం వాళ్ళకి షేర్ చేయాలి అక్కడ ఇంకోటి ఏంటంటే ఏచువారితో ఏడుగుడి ఎవరైనా ఏడుస్తే వాళ్ళతో నిలవగలుగుతామా ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు లీస్ ఉంటుంది మేడం ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళు ఫర్ ఫెయిల్ అయ్యారు అనుకుంటాం ఇంకేమన్నా వచ్చి చేయడం వచ్చి ఇంకేమన్నా అలాగే పోయి నవ్వుకుంటే మనము నీకు అసలు ఏం మంచిగా నవ్ చాలా మంది అవుతారు కొంతమంది అని అనుకుంటే వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉండదు కాబట్టి చాలా మంది అది జరుగుతుంది కానీ ఏడమని దేవుడు అంటున్నాడు ఏడుచోవాటు ఏడుగుడి మీరు ఒకడు మనస్సు కలిగి ఎండు మరి ఎప్పుడు వస్తుంది అట్లా ఏడుపు ఒకరిని ఒకరిని ఏడుపు ఎప్పుడు వస్తుంది వాళ్ళు ఇంత శమల పోయినప్పుడు ఆ టైంలో వాళ్ళకి మనకు కూడా దుఃఖం వస్తుంది బాధ ని కూడా ఎక్కువ అనిపినప్పుడు అక్కడ వాళ్ళు దేవుడు కూడా ఏడ్చను అంటే ఏడ్చే దేవుడే అంటే ఆయనకు వచ్చింది దేవుడు ఏడ్చున్నాను ఆత్మ సంబంధ ఆత్మ అదే అని ఒకటి మనసు కలిగి ఆ మనసు కలిగి ఉంటే మనకు ఆ విధంగా జరుగుతూ ఉంటది మనము వాళ్ళ వాళ్ళని నోదాచుకుంటూ వాళ్ళని కూడా ఎదుర్కొచ్చేస్తూ ఉంటుంది హెచ్చు వాటి ఎందు మనసు చక్క తగ్గు వాటి అన్ని మనం హెచ్చు హెచ్చు హెచ్చు వాటిని ఎప్పుడు మనసు పెట్టకూడదు అనమాట ఎప్పుడైనా నెచ్చింపబడాలి నేను ఈ రోజు చెప్తున్న ఇట్లా జరిగిన హెచ్చింపబడన్నీ అందుకూడాలని చెప్పి చేస్తా ఉంటాం కొన్ని కొన్ని విషయాలు అట్లా చేయకుండా తగ్గించు వాటి వందే ఆసక్తులై ఉండాలంట మనం ఎప్పుడైనా మీరు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకున్నవద్దు ఈ రోజు చెప్తాం నువ్వు మనతో మనం ఇంత సేవ చేసిన ఇంకా మనం అయినా తగ్గించుకొని తగ్గించుకోండి అనమాట మనకన్నా తక్కువ చెప్పేవాళ్ళైనా ఎక్కువ చెప్పేవాళ్ళైనా వాళ్ళని ఎక్కడ పోయినా ప్రతి దగ్గర కూడా మన దేవుడు అంటూ మనం తెచ్చు వాటి అందు మనసు వద్దమాట అస్సలు నాకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు ఎక్కువ తెలుసు అనుకోవడం అనుకోవాలి అది ఏమంటున్నారు దాన్ని నువ్వు హెచ్చించుకుంటావు నీకు నువ్వే హెచ్చించుకుంటావు కానీ తగ్గించుకోవాలి తగ్గించుకుంటూనే ఉన్నానమాట మనం చాలా మంది మనుషులు మనకి మనమే బుద్ధిమంత్రం అనుకుంటాం మనకి మనమే అందామనుకుంటాం కానీ అది ఏమాత్రం అసలు ఆ దేవుడు దేవుడు అసలు అట్లా అనుకోవడం దేనికి అసలు ఇష్టం ఉండదు మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుడు ప్రతి దేవుడి విషయాలు ప్రతి సమానమే అది ఆయన ఇచ్చిన కృప అ ఆయన కృప లేకపోతే మనకి అవన్నీ ఏముండో మనం ఏం చేయలేము అనమాట బుద్ధిమంతులం అంటే ఆ దేవుడికి కానీ బుద్ధి ఎక్కడొచ్చి మనం బుద్ధి ఎక్కడ ఉన్నాడు ఆయన ఇస్తున్నాయి కదా ఆయన జ్ఞానం కూడా నడుపుకోగలుగుతున్నాం ఆయనకి బుద్ధిలోనే మనం ఉంటున్నాం అంటే దేవుడిని అంత దేవుడు మనకి ఇచ్చిందట అంత గొప్ప అంతా ఆయనదే మళ్ళీ అక్కడ అసలు ఏం ఇక్కడ మనం చూసుకుంటే అంట ఇక్కడ దావిద మహారాజు మళ్ళీ ఆయన ఆయన గొల్లకాపరిగా ఉండి మళ్ళీ ఆయన రాజుగా అయినప్పుడు మళ్ళీ నియల్గా రాజుగా ఆయనంతలా ఆయన యుద్ధం లేదు కదా ఆయన ఆయన దేవుడే చేస్తున్నాం ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్న నేను ఇక్కడ వాకి ఉంటే అది కూడా దేవుడి చిత్తంలోనే ఉన్నాం దేవుడు చెప్ చిత్తం ద్వారా జరుగుతుంది ఆయన చిత్తం ద్వారా నా జ్ఞానం ఆయన మనం ప్రతి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం నేను నిజంగానే మంచి ఆరోగ్యం పుట్టుతున్నందుక అంటే అట్లాగా నేనేమంటున్నా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అది కూడా దేవుడు దీవిస్తేనే కదా మనకి మనం శక్తి దాంట్లో ప్రోటీన్స్ మనకు అందుతాయి అందులో ఎనర్జీగా ఉండగలుగుతాం ప్రతి విషయం కూడా మనకు మనము అనుకోవడానికి లేదు మనకు మనమే బుద్ధిమంతులం అనుకోవడానికి లేదు మనకు మనమే గొప్ప అనుకోవడానికి లేదు హెచ్చు హెచ్చించుకోబడాలన్న ఎప్పుడు కూడా ఉండకూడదు చాలా మంది మనము అనుకుంటాం మన మనుషులం కాబట్టి జరుగుతూ ఉంటే కొన్ని కొన్ని విషయాల పాటు దేవుడు మనతో మాట్లాడుతూ ఖచ్చితంగా అంటుంది హెచ్చు దాని మీద అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టకుండా తగ్గించుకునే వాటినే ఉండాలన్నమాట మనకు కొంచెము బాధనే ఉండొచ్చేమో కానీ కొంతమంది తట్టుకోలేరు కొంతమంది కొంతమంది ముంగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ టైంకి వచ్చిన అనుకో ఇంకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వర్క్ అని వచ్చినప్పుడు కొంతమంది రే నేను రేణు అని అని నేనే ఫస్ట్ టైం రావాలి నేనే బుద్ధిమంతు రావాలి నేను బుద్ధిమంతుని అనుకోకుండా వాళ్ళ సంతోషాలని సంతోషంలో పార్టిసిపేట్ చేసి తగ్గించుకొని అవును వాళ్ళు కూడా చాలా దేవుడు వాళ్ళని కూడా దిగించడం అని చెప్పి అనుకున్నప్పుడు తగ్గించుకున్న వాళ్ళేమే అవుతుంది అవుతుంది మనం దేవుడు అదే విషయం అనుకుంటుంది ఇది ఏ విషయంలో ఎక్కడైనా జరగవచ్చు హెచ్చించి ఏ విషయంలో ఉండొచ్చు మనకి మనం మాట్లాడే విధానం వేసుకునే పద్ధతి వాక్యం చెప్పే విషయము తెల్లని ఇంకా వేరే విషయం మనము దేవుడు అదే ఏ విషయంలో కూడా మనం హెచ్చరించే వాళ్ళ అసలు అలాంటి విషయం మనసే పెట్ట ఉందనమాట అది అప్పుడు చేసినావు అనుకున్నావు అప్పుడు ఏమైతే సైతాన్ని వచ్చినా నువ్వు సైతానికి ఛాన్స్ ఇచ్చినట్లు అదే అవకాశం అని చెప్పి సైతాన్ని మంచి అప్పుడు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కీడుకు ప్రతి కీడి కీడు ఎవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని రూచి ఆలోచన కలిగి ఉండే అనుకున్న జరగాల నేను చెప్పిన మీరు నడవాలా అట్లా కాకుండా కీడుకు ప్రతి చేయకుండా మనం దేవుడు ఎన్నోసార్లు మనం చరిస్తూ ఉంటాం ప్రతి ఇప్పుడు ఫస్ట్ కొత్త నిబంధనలో పాత నిబంధనలు మన ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ స్పష్టంగా దేవుడు శరీరదానికి ఉన్నప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు ఎన్నో షేర్ చేసి దేవుడు మనకి అను దేవుడు మనకి చెప్తున్నమాట కీడుకు ప్రతిక్రియలు ఎవరు చేయొద్దనమాట మనకి కానీ వాళ్ళ మనమికే శరకంగా ఉంటే కనుక నీకు ఆలోచన కలిగి ఉంటే మాత్రం ఇట్లనే అనుకుంటాం మనం నాకు జరిగింది వాళ్ళకి కూడా జరగాలి అట్లనే అనుకుంటాం మనం చాలా మంది కీడుకు ప్రతిక్రియలు జరగాలని చేయవద్దని చెప్తుంది దేవుడు ఎంత శ్రద్ధగా మనుషులందరి దృష్టికి యోగ్యమైన ఉండే మనకు మన ఫేవర్ ఉన్నది కాదు మనుషులకి ఫేవర్ అయింది వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు మనకు ఫేవర్ చేసినట్టు మనకి ఉపయోగపడేలా కాకుండా వాళ్ళకు ఉపయోగపడలా అందరికీ మనం అందరికీ కాదు అందరం అప్పుడు ఏక మనిషి దేవుడు ఏక మనసు మనం ఏం చేస్తాము ఏక మంచి ఆలోచన కానీ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఉండదు ఇప్పుడు మన శరీరంలో అన్ని పార్ట్స్ ఒకటే ఇలా ఒకరొకరు వేరే వేరే ఉండరు అదే అందుకే దేవుడు ఇక్కడ చెప్తుంది ఇక్కడ మనం అందరం ఎట్ల ఉంటే అన్ని విషయాలను ఇది ఆ దృష్టికి యోగ్యమైన వాటిని దాని దగ్గరికి ఆలోచన కలిగి ఉండాలని చెప్తుంది దేవుడు ఇంకా ఎయిటీన్త్ వస్తు ఏమంటుండో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగానే ఉండదు అందరితో సమాధాన పడి ఉండాలా మన అదే కూడా అంటుంది దేవుడు చేతింత వరకు మనము అందరితో సమాధానంగా కలిగి ఉన్నాం అనమాట సమాధానం పడకపోతే నువ్వు ఇక మనం ఏం ప్రార్థన కూడా చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటుంది మనం ప్రార్థన చేసే ముందు మనం ఇంజల ప్రార్థన చేసే ఫస్ట్ సమాధానం పడి నువ్వు ప్రార్థన చేయడం మనకి మత్య స్వార్థ మళ్ళీ యొక్క స్వార్థ ఇన్ని చాలా సార్లు దగ్గర దేవుడు మనకి మాట్లాడింది సో నేను అది ఒకసారి మనం ఫస్ట్ వల్స్ అని చూద్దాము కాబట్టి సోదరుల పరిశుద్ధు దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి ఇప్పుడు సజీవంగా ఉండే మనము సజీవంగా ఉండే మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలన్నమాట సజీవంగా సమర్పించుకోవడం అంటే అందరూ అంటే అది అది కొంచెం కష్టంగా దేవుని దేవుడు ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన పెట్టిన రక్తాన్ని ఆయన మనకు పెట్టిన ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా నువ్వు దేవునికి సమర్పించుకోగలుగుతావు శరీరా కదా సజీవ యాగముగా మనం మనసు మొత్తం ఆయనలో పెట్టి మన శరీరం అంతా ఆయన కంట్రుల్లో ఉంటుంది అప్పుడు ఆయన మనం ఆయన నడిపిస్తూ ఉంటాం అనమాట ఆయన ప్రేమను బట్టి మనం నడించుకున్నప్పుడు మనము తప్పకుండా సజీవ యాగముగా ఆయన శరీరులను సమర్పించుకోగలుగుతావు అనమాట ఫస్ట్ ఇది మన హృదయంలో ఉందంటే ఈ వాక్యం ఇక్కడ ఈ వాక్యం ఫస్ట్ మనలో ఉంటే తప్పకుండా దేవుడు నిశ చెప్పిన మనలో దేవుడు మన హృదయలో నాటగొట్టి దాని ప్రక్క మనం అందుకే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాం మన శరీరంలో సజీవ యాగముగా దేవున్ని సమర్పించుకోవాలని చెప్తున్నాం దేవుడు మరి మనం నిజంగా సమర్పించుకున్నామా లేదా మన ఒకసారి పరీక్షించుకున్నామని ప్రతి విషయంలోనూ ఏ ఉన్నవా మనం అందం శరీరకంగా ఉన్నామ్మా ఆత్మీయంగా ఉన్నమా అనేది ఫస్ట్ చూసుకుని ఎన్నో సార్లు మనం హెచ్చరిస్తా ఉంటారు శరీరకంగా ఉండకుండా ఆయన సమర్పించుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతుంది ఆత్మని సమర్పించుకోవాలని అంటారు విశ్వాసిస్తారు దేవుడు నడుచుకుంటారు కానీ ఆ శరీరాన్ని ఒప్పు చెప్పుకో శరీరం ప్రకారము నడుస్తూ ఉంటారు అనమాట శరీరంగానే అలాగే అలవాటు ఉంటే ఏమన్నా శరీర అలవాటు అది ఫాలో అవకుండా ఉంటా ఉంటారు దేవుని సమర్పించుకోకుండా సో ఈ రోజు మనము అట్లా ఉంటే ఒప్పుకొని వదులుకొని సజీవ యాగము ఆయన అన్నిధిలో ఒప్పుకున్నాం సమర్పించుకుని వాళ్ళు దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్దించక అమ్మా చేసుకున్నాము వార్థన స్థుతి స్థుతి స్తోత్రం అశుద్ధాత్మ దేవ కృపా కణిక రంగల దేవ ఏసియా వాక్యం ద్వారా మాతో మాటలు కూడా వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి ఏసియా ప్రభా అవును మరి మేము ఇక్కడ ప్రభా శరీరంగా ఉంటున్నాము ప్రభా ఆత్మీయంగా ఉంటున్నాము గొప్ప దేవుడ ప్రభాతం కూడా ప్రభు ఈ ప్రభావ శరీరాన్ని మీకు పాల ప్రభావం అందరితో మాట్లాడు మాకు మార్పుడు జీవితం టీవీ ప్రేమ వచ్చిన ప్రతి గుడ్ని జ్ఞాపకం చేసుకోండి మీ ఆన్లైన్ ప్రభాతం ప్రేర్ మీటింగ్ వచ్చిన ప్రతి గుడ్ మన ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకోండి రాని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాం ప్రతి ప్రభావ ప్రాబ్లమ్స్ తీసుకోండి ప్రభావ దీని నుంచి ఆశ్వాదించండి ప్రభావి చదివిన వాక్యాన్ని వాక్యాన్ని దూరాంతలుగా ఫలింప చే ఫలింప చేయండి ప్రభావిత కృపణం దయచేసి ఆశీర్వాదం అందరిపై దయచి సాధిస్తూ స్తున్నాము నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి మనోజ్ మన ప్రభుత్వ కృప క్రిప్ కుటుంబం అందరికి దేని కృపా సదాకాలం చూడు ప్రేజ్ <gülüyor> <gülüyor> <gülüyor> <gülüyor> <gülüyor>